బోధించదు కదా ఏదైనా చాలామంది చూడండి ఒక కుర్చీలో కూర్చోవడానికి అలవాటు పడ్డారనుకోండి ఇంకెవరైనా ఆ కుర్చీలో కూర్చోవచ్చు లే లే లే నా కుర్చీలో నేను కూర్చోలే అంట చూడండి ఎంత మానవుడికి అటాచ్మెంట్ అంటే ఆ కుర్చీలో ఇంకెవరు కూర్చోకూడదు అంటే మీ చిన్నపిల్లల్లో కూడా ఈ లక్ష ఈ లక్షణాన్ని గమనించవచ్చు అండ్ రోజు కనుక ఒక కుర్చీలో కూర్చోబెట్టడానికి అలవాటు పడితే ఆ కుర్చీలో ఇంకెవరన్నా కూర్చుంటే వాడు పక్కకి లాగేస్తాడు లాగేసి మరీ వాడు ఎక్కి కూర్చుంటాడు హీ ఫీల్స్ దట్ సెక్యూర్డ్ హీ ఫీల్స్ దట్ దట్ ఈస్ వాడి సింహాసనం అది ఏ చూడండి అటాచ్మెంట్ అంటే ఇలా ఉంటుంది అనమాట వాడికి ఆరు నెలలు కూడా ఉండే సంవత్సరం కూడా ఉండదు గట్టిగా మాట్లాడితే మూడు సంవత్సరాల లోపలంతా ఈ చర్యలు చూసేయొచ్చు మనం వాడు సింహాసనం ఎవరికి ఇవ్వడు ఎందుకని ఓనర్షిప్ ఆ షిప్ ఎక్కిసేటవాడప్పుడే మనం కూడా ఓ సింహాసనంలో ఉన్నాం శరీరమనే సింహాసనం పైగా అది ఎనిమిది సింహాసనాల కలయిక ఒక సింహాసనం కాదు అది విశ్యుడు తైజసుడు రాణ్యుడు ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య అవ్యాకృత పరమాత్మలు నేనేమిది స్థాయిలో ఉంది సింహాసనం ఒకటిగా రెండా ఏదో ఒక సింహాసనంలో ఫిక్స్ అయిపోతుంటాడు కింగ్ అనుకుంటూ నేనే కింగ్ నేనే కింగ్ ఐఎమ్ కింగ్ అంటాడు అందుకని పెద్దలేం చెప్పారు కింకరుడవి కాక శంకరుని తెలుసుకోజాలవు కింకరుడువి కాక శంకరుని తెలుసుకోజాలవు అసలు ఈశ్వరుడు తెలుసుకోవాలంటే నువ్వేం చేయలేయా కైంకర్య పద్ధతిని అలవాటు చేసుకోవాలి నాయన ఐఎం కింగ్ అని నెత్తి మీద సింహాసనం వేసి కూర్చున్నావు అనుకో ఇంతే సంగతులు జాగ్రత్తగా గమనించాలన్నమాట ఎక్కడెక్కడైతే నీకు సింహాసనం కిరీటం అడ్డం వచ్చినాయో ఏం జైలు వడ్ని వాటి వల్లే నీకు దుఃఖం వస్తుంది ఖాయంగా నో డౌట్ ఈ ప్రపంచంలో ఎవరికైనా వారికి వారికి దుఃఖాలు లేని వాళ్ళు వచ్చినాయి నేనే ప్రపంచాధినేత నేను అయ్యున్నాను దాన్ని నిరూపించుకోవాలి అనుకున్నాడు ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అశోకా ది గ్రేట్ ది గ్రేట్ అని ఎక్కడెక్కడ అయితే చెప్పామో ది గ్రేట్ అన్న ప్రతి చోట సింహాసనం కిరీటం అడ్డం వస్తాయి అసలు ఏం చేసినట్టండి ఈ భూమండలంలో ఎవడు చేయలేదు నేను ఆలోచించినట్టండి ఎవడు ఆలోచించలేడు ఈ కింగ్షిప్ అవసరమా కాదా చాలా అవసరం పదహారేళ్ల వరకు ఇదంతవరకే పనికి వస్తుంది పదహారేళ్ల తర్వాత ప్రతి క్షణం దీన్ని విరించాలి త్యజించాలి ఎక్కడెక్కడైతే నీకు దుఃఖం కలిగిందో దేని వల్ల అయితే నీకు దుఃఖం కలిగిందో దానిని త్యజించు యా సింపుల్ యాజిట్ పెద్దలు ఒకటే మాత్రం చెప్పారు ఈ సింహాసనం వల్ల దుఃఖం వచ్చింది ఏం చేయాలి తేజించేసేయి అదిగో ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల దుఃఖం వచ్చేసింది ఏం చేయాలి తేజించేసేయి దుఃఖ కారణాన్ని త్యజిస్తే దుఃఖమే లేదు యాజ్ సింపుల్ యాజిట్ ఇది ఒక్క కారణం ఏమిటండి అత్తగారా భర్త గారా ఇంతకి ఎవరిని ధ్యజించాలి మనకి వీళ్ళిద్దరే కనబడుతుంటారు లేదంటే భార్య గారు ఏదో పాత్ర ఎవడో ఒకడు అనే కారణం వాడిని ధ్యజిస్తే పోతయ్యా ఇంకో రూపంలో వస్తుంది వాడు కాబట్టి ఇంకో మనిషి ఆఖరికి ఇంటి ముందు అమ్మే తోటకూరమ్మేవాడు నీకు ఈశ్వరానుగ్రహం వల్ల అక్షంతలు పడే అవకాశం ఉంటే ఈరోజు తోటకూరమ్మేవాడు కూడా నీకు అక్షంతలు వేసే పెడతాడు ఎందుకని వాడితో పావలాబేరం దగ్గర తగాదా పెట్టుకుంటాడు వాడు పావలాబేరానికి గ్యారంటీగా అక్షింటలు వేసే వెళ్ళిపోతాడంటే నీకేం బాగ్య అవుతాడు అండి ఈశ్వరుడు నువ్వేం అనుభవించాలో అవన్నీ ఇచ్చేసేస్తాడు ఏ నథింగ్ బ్యాలెన్స్ ఎందుకని అలా అంటే అలా నడిపితేనే పాపం మరి ఎనిమిది కోట్ల మంది మానవుల్ని సమదృష్టితో చూడగలుగుతున్నాడు ఈశ్వరుడు అందుకని ఏ పూట ఏ క్షణం ఏ వృత్తి ద్వారా ఏ అనుభవాన్ని మానవుడు పొందాలో ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు ఆ అనుభవం అయితే సుఖం అవుతుంది లేకపోతే దుఃఖం అవుతుంది సో సాధకుడు ఏం చేయాలి మరి ఇప్పుడు సాధకుడికి రెండు సూచనలు చెప్పారు ఏమిటయ్యా దుఃఖం వచ్చింది దుఃఖ కారణాన్ని త్యజించు త్యజించేసేవనుకోండి ఇంకా నీకు దుఃఖం ఉండదు అదే త్యాగం చేయలేకపోయావండి ఏమైపోయింది దాని వల్ల జ అనుభవిస్తూ ఉంటాయి ఇంకా చేసేది ఏం లేదు నాయనా నీకు షుగర్ వ్యాధి వచ్చింది పంచదార ఛించు స్వీట్ ఛించు మధురాన్ని తేజించు ఆల్రెడీ నీ శరీరంలోనే స్వీట్ ఎక్కువైపోయింది అన్నాడు డాక్టర్ ఎవరు చెప్పారు నీ క్షేమకరడు నీ హితకారి నీ హితమును కోరువాడు డాక్టర్ చెప్పాడు ఏమన్నా అదేంటోనండి రోజుకి ఒక్క స్వీట్ తినకపోతే ఉండలేనండి అన్నాడు ఉండలేను అని ఉన్నది ఏదైనా రాసుకో ఈ ఉండలేను జాబితా ఇంత ఎంత రాసుకో ఎంతైతే రాసుకుంటే ఈ జాబితా అంతా పోవలసిందే ఆ అనుభవం అంతా రావాల్సిందే ఈ వృత్తి జ్ఞానంలో ఈ సమస్య ఉంటుంది సుఖం దుఃఖం ఉండలేను అన్న వాటి దుఃఖాన్ని పొందక తప్పదు దుఃఖం సానుభవంలో వస్తే తప్ప ఆ ఉండలేను అధిగమించలేవు ఏవంటే ఇలాంటి జీవితం నాకెందుకు లభించింది నీ లోపల వృత్తి జ్ఞానం ఈ అంశాలలో ఉండలేను అన్న స్థాయిలోనే ఉంది కాబట్టి కాబట్టి ఏం చేయాలి పరమాత్మ ప్రకృతి